అరపోస్తే వాళ్ళు ఎక్కడో యాతనామయ్యే దేహంలో కనుక ఉంటే వాళ్ళు ముక్తి పొందుతారు నాయన ఏమండి ముక్తి పొందడం అంటే ఏంటండి పిండే ముక్త పదే ముక్త స్పష్టంగా చెప్పారు పిండంలో నుంచి ముక్తుడయ్యాడా పదంలో నుంచి ముక్తుడయ్యాడా ఆ పద ఈ శరీరమే ఓ పదం ఈ తప్పుకున్న ఏమంటాడు ఆ పద శరీరంలోంచి తప్పుకున్నాడు ఆ సీట్లోంచి తప్పుకున్నాడు ఆ సింహాసనంలోంచి తప్పుకున్నాడు ఆ ఆశ్రయంలోంచి తప్పుకున్నాడు ఆ స్థానంలోంచి తప్పుకున్నాడు ఆ పద వెరీ వెరీ ఇంపార్టెంట్ అక్కడ ఏంటంటే వాళ్ళన్నీ ఆ కాసేపు అరగంట సేపు సంస్కృతంలో చెప్తాడు ఇదే ఈ సాంఖ్య పాఠమే ఈ యోగ పాఠమే చెప్తారు అప్పుడు కూడా ఆ పద్ధతిలో చెప్తారంటే అల్టిమేట్గా నీకేం చెప్పేసాడు ఇప్పుడు నాయన నీ స్వరూప జ్ఞానంలో నీవు తత్వత పరమాత్మ అయి ఉన్నావు తత్వదర్శనం చెయ్యి సత్స్వరూపుడు అని తెలుసుకో సత్స్వరూపుడు అని తెలుసుకో అలా ఉన్నావు అనుకోండి ఈ పదములు అపదములు నిన్నేం చేయలేదు వీడి చేత ప్రభావితం అయ్యేవాడివి కావు ఏమండి ఇప్పుడు ఈ కొండ పగలేస్తే మా అమ్మగారు పోయినట్టేనా అని అడిగడం మిమ్మగారు పోయారయ్యా బాబు నీకు నేర్పడానికే కొండ పగలేస్తాం వీడు కొండ పగలేసే వరకు ఆవిడ పోకుండా ఉందే ఆవిడ ఆల్రెడీ వెళ్ళిపోయింది ఆ వెళ్ళిపోయిన దృశ్యాన్ని సందర్భాన్ని సంఘటనని అడ్డం పెట్టుకుని నీకు ఒక పాఠం చెప్తున్నావు ఏంటి ఒరే బాబు ఘటమిది ఇదిగో పటం ఇది ఇదిగో మఠం ఇది ఘటము పఠము మఠము గురించి చెప్పి ఘట పటమఠాజులందు వ్యాపకమై ఉన్న ఆత్మస్వరూపుడవు నువ్వు ఇది గుర్తుపెట్టుకో అంతేగాని ఘటాన్ని పటాన్ని మఠాన్ని పట్టించుకోమాలి అది పదం కాసేపు ఉంటావు తర్వాత కాసేపు అయితే ఆ పదంలో నుంచి పక్కకి వెళ్ళిపోతాడు దేవేంద్రుడైనా సరే నాక లోకాధిపతి అయిన దేవేంద్రుడైనా సరే ఆయన సీట్ ఎప్పుడు పడిపోతుందా అని ప్రమాదంలో పడిపోతూ ఉంటాడు సరే ఇంద్రియాధిష్టాన దేవతలుగా ఉన్నామనుకో అలా పదములే అధిష్టానం అనేది పదం ఆశ్రయం అనేది పదం ఇది గుర్తుపెట్టుకోవాలి సాధకులు జ్ఞానమార్గ సాధకులు అందరూ ఆశ్రయము పదమే అధిష్టానము పదమే ఇది చిన్నది అది పెద్దది అది సర్వవ్యాపకం ఇదేమో కేవలం పరిమితమైన వ్యాపకత్వాన్ని కలిగి ఉన్నటువంటి ఏదైనా ఈ రెండింటిని విడిపించుకోవాలి పిండే ముక్త పదే ముక్త అన్న శ్లోకాన్ని సరిగా అర్థం చేసుకుని ముక్తిని మోక్షాన్ని నిర్ణయంగా పొందేటప్పుడు నిర్ణయంగా ఉండేటప్పుడు ఈ సత్యాన్ని గ్రహించాలి లేకపోతే ఒకదాని బదులు ఒకటి వచ్చేస్తా నీవే దైవం అంటే ప్రశాంతంగా ఇప్పుడు ఈయనెళ్ళి శివుడు వెళ్ళినో విష్ణువు వెళ్ళినో ఆకారాన్ని ధరించొచ్చి ఇప్పుడు అర్జెంటుగా మీరు అందరూ అంటే లాభంలా ఇది వర్కౌట్ అవుదనమాట మళ్ళీ పెద్ద తాగా వచ్చేస్తుంది నేనే వెంకటేశ్వర స్వామిలాగా అలంకారం వేసుకుని మనకి అక్కడక్కడ వీధి భాగవతలు కనపడుతూ ఉంటారు ఇప్పుడు హనుమంతుడి వలె వెంకటేశ్వర స్వామి వలె కాళికా అమ్మవారి వలె వేసుకొస్తారు అనుకోండి ఇప్పుడు కాసేపు ఎంతసేపు పూజిస్తారు వారిని ఆ కాసేపు పూజిస్తారు మహా అయితే వేడుకగా ఉంటుంది కానీ వాస్తవం కాదు కదా సత్యం కాదు కదా కానీ వాస్తవంలో ఏమై ఉన్నావు పరమాత్మవై ఉన్నావు ఈ ఆకార భేదాలతో నీకేం ప్రయోజనం లేదు ఆకార భేదము ఆచార భేదము అంతా కూడా ఎంతసేపు ఈ భౌతికమైనటువంటి అంశాలతో ముడిపడుకుంటున్నావు ఇవేవి సత్యం కాదు ఇది మేధ్యా జ్ఞానము సద్వస్తు జ్ఞానములో నీవు పరమాత్మవే అయి ఉన్నావు చదవండి విచక్షణను పెంచుకోంతిని తొలగించుకుని అంటే స్ట్రైట్ ఉపదేశం నేనే పొద్దున్నే లేచాను స్నానం చేశాను ఏకాదశ రుద్రాభిషేకం రోజు చేస్తానండి వెరీ గుడ్ దేనికోసం స్ట్రైట్ క్వశ్చన్ దేనికోసం నేను ప్రతిరోజు ఆనంద నిలయంలో మూడు గంటల కల్లా సుప్రభాతం హాజరవుతానండి నేనే స్వామివారికి సుప్రభాతం చదువుతానండి ఈ జన్మలో అద్భుతమైన అదృష్టం కలిగిందండి స్వామివారి నిద్ర లేపే అవకాశం వచ్చిందండి నాకు స్వామివారి నిద్ర లేవడం ఏంటి నువ్వు ఆలోచించాలవుతుందా నేను సుప్రభాతం పాడితేనే స్వామివారు లేస్తారండి బాబు ఎవరు చెప్పారు విద్యా జ్ఞానం భ్రాంతిగతమైన జ్ఞానం రాత్రిక అండి నేను పవళింపు సేవ చేయకపోతే స్వామివారికి నిద్ర ఏ పట్టదండి అది ఎలా కుదురుతుండే ఈశ్వరుడికి సుప్రభాతం నిద్ర ఉన్నాయి ఎక్కడన్నా పవళింపు సేవ ఉందే ఏం చేసాము అప్పుడు ఆయన్ని మన దించాం మనం ఆయన స్థాయికి ఎదగవలసింది పోయి ఆయనే మన దించేశాం దించేసి ఆ సేవ చేయకపోతే నాకు నిద్ర పడ్డదండి ఇప్పుడు ఇప్పుడు ఆ పవలింపు సేవ కీర్తన పాడకపోతే ఇవిడికి రాత్రికి నిద్ర పడ్డదు ఎందుకని అలా డ్యూన్ అయిపోయింది అన్నమాట ఇట్లా మానవ జీవితంలో ప్రతి దానికి ట్యూన్ అయిపోతూ ఉంటాడు వీడు జీవుడు అనమాట ఈ జీవ భ్రాంతిని పోగొట్టుకోవాలి బ్రహ్మ రమించాలి సత్కర్మైనా బంధహేతువే సదాచారమైనా సరే అవుతుంది ఎందువలన కర్తృతో బుద్ధి చేత వెరీ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి జ్ఞాన మార్గంలో సాధన ప్రతి క్షణము యుషుడ్ బి అవేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ తన యొక్క స్వస్థితి ఎందు తాను మేలుకొని ఉండుటా ఇదే జ్ఞాన మార్గం అంటే చూటుగా చెప్పమంటే తాను బ్రహ్మమై ఉండగా జీవుడని భ్రాంతి